రి ఓం గణానా గణపతిగంవామహే ఉపమశివస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శివంబూలసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ అస్మాచార్యపర్యే గురు పరంపరాీభగవాచా ఇదం శరీరం కౌంటేత్రధీయ ఏ తో వేత్తి త ప్రహు క్షేత్రజ్ఞ సో ఈ శరీరము ఓ అర్జున క్షేత్రము అని అనబడుతుంది మహాత్ములు ఎలా చెప్తున్నారు ఈ శరీరము క్షేత్రము అని చెప్తున్నారు ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అనబడును అని మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు ఈ క్షేత్ర శబ్దము మీరు అర్థం చేసుకోవాలి మీ క్షేత్రము అంటే తెలుగులో క్షేత్రం మన సంస్కృతంలో ఉంటే మూ పెడితే క్షేత్రము అని తెలుగులోకి వచ్చింది కానీ మామూలుగా లోకంలో ఈ వ్యవసాయం చేసేటువంటి పొలం ఉంటుంది సరే కానీ క్షేత్రము అని పిలుస్తారు పొలము పంట పొలము అని పేరు ఈ శరీరము కూడా పంట పొలమే ఎందుకంటే మీరు పొలాన్ని దున్ని విత్తులు విత్తులు వేసి పంటను పండిస్తారు ఒకప్పుడు ఆ పంట బాగా పండితే సుఖము ఆ పంట కొంచెం తక్కువ పండి లేకపోతే ఎలక ఎలకలు వచ్చేసి ఆ పంట తినేసి లేక వర్షాలు లేక పంట ఎండిపోయి లేకపోతే తుఫాను వచ్చి పంట చెడిపోయి ఇటువంటి పరిస్థితుల్లో అదే పంట పొలం నుండి దుఃఖము లభిస్తుంది సో పంట పొలము ఒకప్పుడు మరొకప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఒకప్పుడు బాగా పండింది అనుకోండి రైతులకు మాకు తిట్టుబాటు ధర లేడమే దుఃఖిస్తారు పండిందని సుఖించడం బదులుగా తిట్టుబాటు ధర లేదని దుఃఖిస్తారు బాగా తప్పు పండింది అనుకోండి తిట్టుబాటు ధర అయితే ఉంది కానీ మా దగ్గర పంట లేదని దుఃఖిస్తారు ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారా అనిపిస్తుంది చూస్తే సో వాటి అది క్షేత్ర శబ్దానికి అర్థం అవుతుంది పంట తప్ప తెలుగులో ఇంగ్లీషులో సరిగ్గా అదే సెన్స్లో ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారంటే ఫీల్డ్ ట్రాన్స్లేట్ చేస్తారు ఈ ఫీల్డ్ అనేది ఇంగ్లీష్ భాషలో దానికి కొంచెం ఎక్కువ లోతైన మీనింగ్ ఉన్నది కొంత ఫిజిక్స్ సైన్స్కి సంబంధించిన మీనింగ్ ఉన్నది ఫీల్డ్ ఇప్పుడు అయస్కాంత క్షేత్రము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు అయస్కాంత క్షేత్రము అయస్కాంత క్షేత్రము అంటే ఇప్పుడు అయస్కాంతం ఉంటుంది కదా మ్యాగ్నెట్ అది ఇక్కడ పెట్టారనుకోండి ఇది మ్యాగ్నెట్ అనుకోండి ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఎక్కడ మీకు ఇనుప ముక్క పెట్టినా ఆకర్షణ ఉంటుంది సో ఈ ఇనుప ముక్కని లేకపోతే పిన్ను ఇనుప పిన్ను ఉంటుంది కదా అది ఇక్కడికి తీసుకొచ్చేదనుకోండి ఇక్కడ పెడితే ఆకర్షింపబడుతుంది ఇక్కడ పెడితే ఆకర్షింపబడుతుంది పక్కలనే కాదండి పైన పెట్టారనుకోండి అప్పుడు కూడా ఆకర్షింపబడుతుంది టేబుల్ అడుగులు పెట్టారనుకోండి అప్పుడు ఆకర్షింపబడుతుంది అంటే ఆ మ్యాగ్నెట్ చుట్టూ త్రీ డైమెన్షన్స్ మొత్తం స్పేస్లో ఆకర్షణ ఉంటుంది సపోజ్ ఆ పిల్లని ఇక్కడ పెడితే ఆకర్షింపబడిందా ఇక్కడ పెట్టారనుకోండి ఆకర్షింపబడుతుందా ఆకర్షింపబడాలి అంటే అర్థమైతే దీని చుట్టూ కొంత కొంత ప్రదేశము కొంత వాల్యూము దానికి ఆకర్షణ ఉంటుంది అంతవరకే దాని శక్తి ప్రసరిస్తుంది సో అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి దాని చుట్టూ ఎంతవరకు ప్రసరిస్తుందో ఆ ప్రసరించేటువంటి ఆ స్పేస్ ఆ దేశమునకు ఏమని పేరు ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువంటి ఫీల్డ్ ఈ దేహం కూడా అటువంటి ఫీల్డ్ లక్షణాలు దిగుతున్నాయి ఇప్పుడు ముక్కు ఉందండి ఈ దేహంలో భాగమేగా ముక్కు సో ఈ చుట్టుపక్కల ఎక్కడ సెంటు సీసా ఓపెన్ చేసినా తెలిసిపోతుంది దుర్వాసనంగా తెలిసిపోతుంది మరీ దూరంగా వంద మీటర్ల అవతల దుర్వాసన లేకపోతే సువాసన ఉందని కొన్ని తెలియదు అంటే ఈ దేహం కూడా ఒక ఫీల్డ్ అన్నమాట సో అలాగే చూపు చూపు మనకి దూరంగా ఉందని తెలుస్తుంది కానీ దూరపు పండ్లలో మునుపు అని వెళ్ళారా సో మరీ దూరంగా ఉన్నట్లయితే ఆ రిజల్యూషన్ అంతా అలా అలికేసినట్టుగా ఏదో గీతలాగా అలాగా ఫ్లాట్గా కనపడుతుంది అంటే అర్థమైతే కంటికి కొంతవరకు కళ్ళు చూడగలుగుతుంది ఒక మనిషి వస్తున్నాడు అని మాత్రమే తెలుస్తుంది కానీ ఆ మనిషి ఎవరన్నా తెలియదు కానీ దగ్గరికి వస్తే అది ఎవరో కూడా తెలుస్తుంది సో కళ్ళుకి ముక్కుకి చెరు శబ్దములు కూడా అంటాయి కొంత దూరం వరకు శబ్దాలు వినగలుగుతారు కాబట్టి దేహం కూడా ఒక అయస్కాంతమల్లా అయితే ఫీల్డ్ని కలిగి ఉంటుందో ఫీల్డ్ అయస్కాంత క్షేత్రము అని చెప్పగలుగుతాము ఈ దేహము కూడా సిదియే ఇది కూడా ఒక క్షేత్రమే ఏమి క్షే ఏమో బాబు మీ ముగ్గురు వ్యాక వేదాంతం వెళ్ళడానికి వచ్చారా ఈ ముగ్గురు పిల్లలు వీళ్ళ అనుకోండి వెళ్ళి ఈ సోయో అయస్కాంత క్షేత్రం అయస్కాంతం పరిధి ఎంతవరకు వ్యాపిస్తుంది దాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు మరి ఈ దేహాన్ని ఏ అంటే చైతన్య క్షేత్రము అని అనొచ్చు దీ ఇది జ్ఞానము అయస్క్రాంతంలో అయస్క్రాంత శక్తి ఉంటుంది దీంట్లో ఏముంటుంది జ్ఞానము యొక్క శక్తి ఉంటుంది తెలుసుకునేటువంటి క్షేత్రం సో కాబట్టి దీన్ని కూడా ఒక చైతన్య క్షేత్రముగా మనము అభివర్ణించవచ్చు దీని చై ఇది చైతన్యముతో తొలికి సడుతూ ఉంటుంది క్షేత్రము ఆ చైతన్యం యొక్క ప్రభావము ఈ దేహంలో చుట్టూ కొంత వరకు కూడా వ్యాపించి ఉంటుంది చూపు వినిపిడి గంధగ్ర గ్రహణ అగ్రహణించే శక్తి ఈ విధంగా సో స్పర్శ రసము వాటి అవి దగ్గరికి వస్తే కానీ తెలియదు నాల్క మీద పెడితే కానీ రసం స్పృశిస్తే కానీ స్పర్శ తెలియదు కానీ స్పర్శ కొంతవరకు తెలుస్తుంది ఇప్పుడు ఈ పక్కనే మంట పెట్టారనుకోండి వేడి తెలుస్తుంది మరి దూరంగా మంట పెట్టారనుకోండి వేడి తెలియదు కాబట్టి స్పర్శ కూడా ఎంతో కొంత పరిభేదానికి ఉంటుంది సో ఈ విధంగా ఈ దేహము ఒక క్షేత్రము వంటిది అయస్కాంత క్షేత్రము అలా అయితే తన కొంత మేరకు స్పేస్లో తన యొక్క ప్రభావాన్ని చూపగలుగుతుందో అయస్కాంత శక్తిని ప్రసరింపజేయగలుగుతుందో అదేవిధంగా ఈ దేహం కూడా తన చుట్టూ కొంత మేరకు జ్ఞాన శక్తిని ఆ చైతన్య శక్తిని ప్రసరింపజేయగలుగుతోంది కనుక దీన్ని క్షేత్రము అని వర్ణించుట ఎంతయూ సొగసుగా ఉన్నది అవునండి తర్వాత శ్రీకృష్ణుడు అసలు గీత ఆరంభంలోనే దీన్ని కర్మక్షేత్రము అని వర్ణించాడు సో గీత ఆరంభంలోనే సంజయం వాచాను ప్రారంభ ధృతరాశ్రమం వాచ కర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక ఆపాండవాశ్చైవ కిమపుర్వత సంజయ సో అది ఇది క్షేత్రము అనే పదం అక్కడ ఉపయోగించాడు మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాడు ఆ క్షేత్రమే ఈ క్షేత్రం ఈ దేహమును ఆయన ఆ సందర్భంలో కర్మక్షేత్రంగా వర్ణించాడు గురువు అంటే కర్మ అక్కడ సింబాలిక్గా చెప్తున్నాను నేను కురుక్షేత్రం అనే హర్యానాలో ఊరుంది ఆ కథ అక్కడ వీళ్ళందరూ యుద్ధం అక్కడ మహాభారత యుద్ధం జరిగింది అది దాని అర్థం కానీ ఆ అర్థముకే కథకి సంబంధించిన అర్థం దాంట్లో ఉన్నటువంటి ప్రతీక ప్రతీకాత్మకమైన అర్థం ఒకటి ఉన్నది అంతరార్థము అంటారు అదేంటంటే కురుక్షేత్రము కురు అంటే కర్మ కురు కురు కర్మైవ తస్మాత్వం విలదా మీరు కురు అంటే చేయుము చేయు దుకృహీకరణే కురు దాని నుంచే వచ్చింది కర్మ కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రం ఇదే ఇదే కురుక్షేత్రం ఈ దేహమే ఇది కర్మక్షేత్రం అని తెలుస్తూనే ఉండగా ఇది కర్మని చేస్తూనే ఉంటుంది ఆ కర్మ కూడా కొంత పరిధిలో మాత్రమే చేయగలుగుతాం ఇప్పుడు రాయి తీసుకుని విసిరేదనుకోండి అది కర్మ ఎంతవరకు మీరు విసరగలుగుతారు కొంత ఎత్తు వెసరగలుగుతారు అలాగే మాట్లాడడం కూడా కర్మే నేను పలుకి నేను మాట్లాడితే కొంత దూరం వరకు ఆ పలుకు వెళ్ళగలుగుతుంది సో ఈ విధంగా ఈ దేహంలో జ్ఞానము మాత్రమే కాదు కర్మ కూడా ఉంటుంది దేహంలో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది ఈ రెండు కూడా అంటే ప్రాణశక్తి విజ్ఞానశక్తి రెండు శక్తులు ఉన్నాయి అయస్కాంతానికి అయస్కాంత శక్తి ఉన్నట్లుగానే ఈ దేహమునందు ప్రాణశక్తి విజ్ఞానశక్తి రెండు శక్తులు ఉన్నాయి నిజానికి అయస్కాంతంలో ఒకే శక్తి ఉంటుంది కానీ అయస్కాంతాన్ని ఇలా గిరగిర తిప్పారు అనుకోండి తిప్పినట్లయితే చుట్టూ ఒక ఎలక్ట్రిక్ కాయిల్ ఒక మెటాలిక్ వైర్ పెట్టినట్లయితే ఆ వైర్లో ఎలక్ట్రిసిటీ పుడుతుంది సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెట నిజం నుంచి ఇప్పుడు ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది ఆ వాటర్ పడినప్పుడు ఆ ప్రవాహశక్తికి మెకానికల్ ఎనర్జీ ఈ మ్యాగ్నెట్ ఏంటంటే ఆ మ్యాగ్నెట్ గిరగిట తిరుగుతుంది దేని లోపల తిరుగుతున్న ఒక కాయిల్ లోపల తిరుగుతుంది ఆ కాయిల్లో ఎలక్ట్రిసిటీ కుడుతుంది ఆ ఎలక్ట్రిసిటీని మనం వాడుకుంటాము సో ఈ విధంగా మ్యా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ శక్తితో పాటుగా ఎలక్ట్రిసిటీ అనే శక్తి కూడా ఉండాలి ఎలక్ట్రిక్ వైర్ కూడా అంతే ఎలక్ట్రిక్ వైర్లు అవుతున్నాయి దాని దాంట్లో మీరు ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది అనుకోండి ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటే ఎలక్ట్రిసిటీ ఉంది అంతేకాదు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది సో మ్యాగ్నెట్ ఉన్న చోట ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ కూడా ఉంటుంది అంటే రెండు కలిసి ఉంటాయన్నమాట ఈ దేహం కూడా అతిదే ఇక్కడ కూడా రెండు శక్తులు ఉన్నాయి ఏమిటవి అంటే కర్మశక్తి క్రియాశక్తి అంటారు కదా జ్ఞానశక్తి సో అక్కడ గీత ఆరంభంలో ప్రధానంగా ఆ క్రియాశక్తి గురించి ప్రస్తావించాడు ఈ దేహము ఉన్నది కదా ఇది కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము ఈ కర్మ అనేటువంటి శక్తిని కలిగి ఉండే ఒక పంట పొలము ఉంటుంది కర్మక్షేత్రము ఇది ఈ కర్మ మీరు చేసే కర్మ ధర్మం అయితే బాగుంటుంది కాబట్టి ధర్మక్షేత్రము కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము అది త్రాపి అధర్మక్షేత్రం కాకూడదు ధర్మక్షేత్రం అయితే చాలా బాగుంటుంది సర్వత్రా అలా ఉంటుందని ఏమీ ఏం కానీ అలాగే వర్ణించారు అక్కడ కాబట్టి ఈ దేహము కర్మక్షేత్రమైతే ఖాయం మనకి అనుభవంలో ఉన్నదే అది ఎటువంటి కర్మ అవ్వాలి కర్మ రెండు రకాలు ధర్మము అధర్మము అది ఎటువంటిది అవ్వాలి అంటే ధర్మము అనే కర్మ అవ్వాలి అయితే అది ధర్మక్షేత్రము అది అక్కడ ధర్మక్షేత్రము కురుక్షేత్రము అని అది దేహమే దేహము అనగానే నేను రెండు తోకలాగా ఇంద్రియములు మనస్సు కూడా పెట్టుకోవాలి ఇంద్రియములు మనస్సు ఉంటాయి ఆ రెండూ లేకుండా దేహం అంటూ వేరే ఏమి ఉండదు ఇప్పుడు కాదు అన్నప్పుకోండి టైర్లు ఉంటాయి ఆ తర్వాత డిక్కీ ఉంటుంది అవన్నీ ఉంటాయి అవన్నీ కలుపుకునే కాదు అని అలా ఆ పెట్రోల్ లేదనుకోండి దాన్ని కారు పెట్రోల్ ఉండాలి ఇంజన్ ఉండాలి అది పనిచేయాలి దాన్ని ఇలా తిక్కితే అది ఆన్ అవ్వాలి అవన్నీ ఉంటాయి దాంట్లో కాదు అనే పదంలోనే అవన్నీ ఇంద్రియ ఉంటాయి అదేవిధంగా దేహము అనగానే దేహము ఇంద్రియము మనస్సుతో సహానే అంతేగాని అక్కడ చచ్చి పడి ఉన్న ఒక మానవ కళేబరాన్ని క్షేత్రం అని అనుభవం దాని క్షేత్రం అనురం మానవ కళేబరం ఉందనుకోండి దాన్ని క్షేత్రం ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా వైర్ అక్కడ పడింది అనుకోండి దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అనుభవం ఓ ఇనం ఒక్కనుకోండి దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అనుభవం అలాగే ప్రాణం లేకుండా ఇంద్రియ శక్తి మన మనశ్శక్తి లేకుండా ఉంటే దేహం ఒకటి పడుతే శవం ఒకటి దాన్ని క్షేత్రం అన్నారు కనుక దేహము ఇంద్రియములు మనస్సు కలిపే క్షేత్రము అని పేరు ఈ క్షేత్రాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేయబోతున్నాడు సో ఈ శరీరము క్షేత్రము అని మొదలుపెడుతున్నాడు ఇప్పుడు ఈ మాట క్షేత్రము అని ఇది ఇంక మొదలుపెట్టి మీకు రాబోయే మూడు నాలుగు మాసాలు నేను క్షేత్రం గురించే చెప్తాను నీకేమీ మొహమాట అవట్లేదు ఈ దీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దాట్ ఏమంటే అయితే నా పురా నా కథ మొదలుపెట్టే శంకరులు ఈ శ్లోకాన్ని అంటే ఈ క్షేత్ర విచారాన్ని క్షేత్రము ఆ క్షేత్రమును తెలుసుకునేవాడు ఒకటి ఉంటాడు క్షేత్రజ్ఞువుడు క్షేత్రమును తెలియవాడు తెలియట అంటే ఇదిగో ఇది ఘటము ఇది పటము ఇది పుస్తకము అలా తెలియడం అదొక రకం తెలియడం తనకంటే భిన్నంగా తెలియడం కానీ ఈ దేహము దగ్గరికి వచ్చేప్పటికీ దేహాన్ని తనకంటే భిన్నంగా తెలుసుకోవడం లేదు తానే అన్నట్టుగా తెలుసుకుంటూ ఉంటాడు దీన్ని వాట్ వీ కాల్ You feel the body. యు ఫీల్ ది బాడీ యు ఫీల్ ఇప్పుడు ఈ కాగితం ఉండదనుకోండి ఈ కాగితాన్ని మీరు తెలుసుకుంటారా లేకపోతే ఫీల్ అయిపోతారా feel సీల్ కాదు కానీ దేహం దగ్గరికి వచ్చేప్పటికీ యు ఫీల్ దానికి ఇలా చూడక్కర్లేదు తెలియడానికి తెలియాలంటే నేను కడుమూసుకున్నా కూడా ఆ దేహము నాకు అనుభవానికి వస్తూ ఉంటుంది కాగితం అనుభవానికి రావడం కాదు కాగితం కనబడుతూ ఉంటుంది దేహము కనబడుతూ ఉండడం మాత్రమే కాదు అనుభవానికి వస్తూ ఉంటుంది చాలా దగ్గరగా లోతుగా అనుభవానికి వస్తూ ఉంటుంది సో ఎవరికి వస్తున్న అనుభవానికి ఎవరు అది ఎవరు క్షేత్రజ్ఞులు ఒక అనుభవానికి పసం అనుభవానికి వస్తున్నట్టే ఎవరికి అది ఆ ప్రశ్నకి సమాధానం అయినా లేదు ఎవరికి దేహం అనుభవానికి వస్తుందో వాడు క్షేత్రజ్ఞులు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు ఆ ప్రశ్నల్లోనే సమాధానం ఉంటుంది కాబట్టి క్షేత్రము అనుభవానికి వచ్చేది ఎవరికి అని మీరు ప్రశ్న అయ్యారు అనుకోండి నేను సమాధానం ఎక్కడో తెలుసిన ఎవరికి క్షేత్రము అనుభవానికి వస్తుందో వారికే క్షేత్రము అనుభవముకు వచ్చింది అని సమాధానం ఎలా ఉందా సమాధానం కాబట్టి ప్రశ్నలు సమాధానం ఉంటుంది తెలిసిందా అది ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు సరే క్ష అనుభవానికి ఎవరికి వస్తుంది ఎవరికి అనుభవానికి వస్తుందో వారికి అనుభవానికి వస్తుంది అని సమాధానం సరే బాధ్యులు సమాధానం చిత్రంగా ఉంది కొంచెం విదూరంగా అయితే మాత్రం ఉంది ఆ అనుభవానికి వచ్చేది ఎవరు అది ఆగస్టు నెలలో చెప్తాను మీరు అలా ఉపయోగపడేది ఇప్పుడు మార్చిలో ఉంటుంది కదా జూలైకో జూన్కో జూలైకో అది ఎవరు చెప్తారు సో క్షేత్రము క్షేత్రములు తెలియవాడు క్షేత్రజ్ఞుడు ఇది విచారం ఈ విచారము ఇది ఏడో అధ్యాయంలో ఉండే ఒక విచారంతో ఇది ముడిబడి ఉన్నది దానికి మిల్జుల్ దాంతో కలిసి కలిసి ఉంటుంది ఎందుకంటే సెంటర్లో ఏం చేస్తున్నారంటే అవతారికారులు ఆ ఏడో అధ్యాయంలో చేసిన ప్రస్తావన ఒక ఆయన లేవనెత్తుతున్నారు ఈ సందర్భంగా మీరు ఏమర్థం చేసుకోవాలంటే మీ ముందు ఉన్న జగద్రూపంగా జగత్ జగత్తు ఒకటి నేను ముందు ఉన్నాను జగత్తు అనే పదాలు ఎప్పుడు వాడతారు అంటే ఇల్లు అయితే రోడ్లు సైకిళ్ళు సుఖాలు దుఃఖాలు మిత్రులు శత్రువులు వీళ్ళందరూ ఉన్నారు మనుషులు పశువులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్ప అనే దృష్టిలో మీరు చుట్టూ చూసినప్పుడు దాన్ని జగత్తు అని అదే జగత్తుని మరో సందర్భంలో ప్రకృతి కూడా అంటూ ప్రకృతి అని కూడా అంటారు కానీ మొత్తానికి ఇక్కడ ప్రకృతి శబ్దాన్ని ఆసన అంటే సాధారణంగా ప్రకృతి అంటే ఏంటి అంటే అంటే ఈ మన మనం యాంత్రికంగా మనం తయారు చేస్తాం కృత్రిమంగా తయారు చేస్తాం రోడ్డు వేస్తే అది కృత్రిమంగా మనం వేసేవి ఇటువంటి కృత్రిమమైన కృత్రిమములైన విషయాలు ఏమీ లేకుండా అలా సహజంగా వదిలేస్తే దాన్ని ప్రకృతి అనే పదండి ప్రయోగిస్తాం అవునా అలా వాడతారు కానీ ఇక్కడ ప్రకృతి శబ్దాన్ని అలా వాడదు మీరు ఆ సెన్స్లో అనుకోకూడదు ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నారనుకోండి సిటీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నారనుకోండి మీకు ప్రకృతి కనబడితే చెట్టే లేదు అక్కడ చెట్టు ఉన్న చెట్లు అన్నీ కొట్టేసాయి ఆశ్రమానికి వస్తుంటే శివాలంద ఆశ్రమానికి వస్తుంటే ఆ ఒక చెట్టు ఒకటి కనపడేది నేను అమెరికా వీళ్ళు వచ్చాడు ఆ చెట్లు చెట్టు ఎంతో నేను ఇప్పుడు కూడా ఆ చెట్టు మిస్ అవుతూ ఉంటాను ఆ రోడ్డు మీద రైట్ టర్న్ తీసుకోగలికుండా చెట్టు ఒకటి కనపడేది సీమ చెంతకాయ చెట్టు అది ఆ చెట్టునే ఉంటుంది ఆ చెట్టు చూసి పచ్చగా ఉంది అది అది మెడిపేసా ఇప్పుడు లేదు ఆ చెట్టు నేను మనం అమెరికా నుంచి వచ్చి క్లాస్ చెప్పడానికి వస్తే ఏదో మిస్ అయ్యా ఎంతో బాగా కనపడటం లేదని పరిశీలిస్తే ఆ చెట్టు కాబట్టి సో మీకు సికింద్రాబాద్లో ప్రకృతి కావాలంటే కనపడదు ఆ ప్రకృతి శబ్దాన్ని అలా వాడతారు ప్రకృతి కావాలంటే ఏం చేయాలి ఇంకా గండిపేట అయితే కేసరగుట్ట ఎక్కడ పొలం అక్కడ ప్రకృతి పచ్చటి పొలాలు అవి కనపడతాయి ఆ ప్రకృతి కానీ ఇక్కడ ఆ సెన్స్లో వాడొద్దు రికార్డు సెన్స్ ఇక్కడ ప్రకృతి అంటే సంస్కృతంలో సో జని కర్తూ ప్రకృతి హి అని యొక్క సూత్రం ఉంది ఉపాదానమునకు ప్రకృతి అని పేరు మీరు ఈ పైనుంచి ఆ ప్రకృతి అనే శబ్దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఉపాదానము మీ ముందు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి ఈ వస్తువు దేని నుండి పుట్టినది అది ఉపాదానము అని అడుగుతుంది ఉపాదానము అంటే మెటీరియల్ ఉపాదానము అంటే మెటీరియల్ ఇప్పుడు చపాతీ ఉందనుకోండి చపాతీకి ప్రకృతి ఏమిటి ఆట ఆట ప్రకృతి పిండి దోశకి ప్రకృతి ఏమిటి వరిపిండి వరిపిండి నుంచి దోశే చేస్తారు వరిపిండు లేకపోతే మెలపిండో ఏదో ఒక పిండి నుండి దోశ కానీ చపాతీ కానీ చేస్తారు కాబట్టి చపాతీకి ప్రకృతి ఏమిటి అంటే పిండి అని చెప్పాలి చపాతీకి ప్రకృతి ఏమిటంటే చపా అది ప్రకృతి ఎక్కడో బయట సిటీ బయట ఉందనుకోండి ప్రకృతి అంటే ఉపాధా ఏమండి ఇప్పుడు నెక్లెస్కి ప్రకృతి ఏమిటి బంగారు చాలా బాగా చెప్తున్నారు బాగా అర్థమైందా జి సగ్గారు ఇప్పుడు ఇంకో ప్రశ్న చూడాలి చెప్పండి కెనాటము అలా అలా అంటారు చూడండి అలాకి ప్రకృతి ఏమిటి నీరు అలకి ప్రకృతి నీరు సో ఇప్పుడు మనం ఆ లెవెల్లో ఆలోచించాలి ఈ జగత్తుకి ప్రకృతి ఏంటి అది జగత్ అంటే మీరు ఎప్పుడూ కూడా యథా పిండాండే తథా బ్రహ్మాండే అని రూల్ ఒకటి ఉంది ఈ జగత్ జగత్తు గురించి మీరు తెలుసుకోవాలంటే మీ గురించి మీరు తెలుసుకోండి మీకేసి మీరు చూసుకోండి మీలో ఎన్ని భూతములు గలవు ఐదు భూతములు ఉన్నాయి పంచభూతములు ఉన్నాయి మీలో మీలో ఆకాశం ఉన్నది వాయువు ఉన్నది ఆకాశం ఉందా డౌట్ వద్దు ఈ ఆకలి వేస్తుందంటే ఆకాశం ఉందని అర్థం ఆక ఆకలి అంటే ఆకాశం నుంచే ఆకలి వస్తుంది నిజంగా స్టమక్లో ఖాళీ ఉంటుంది ఉదరంలో ఉదరాకాశం ఉంటుంది హృదయాకాశం వేరు ఉదరాకాశం క్షారాలకు ఉపయోగించేది హృదయాకాశం ఉదరాకాశం ఉదరంలో ఆకాశం ఉంటుంది మనకు ఆకలిగా ఉండటంటే ఆకాశం ఖాళీగా పడుంది అనమాట గబగబా నాలుగు ఇడ్లీలో ఏదో తినేస్తే ఆకాశం కడుపు నింగుతుంది కాబట్టి లోపల ఆకాశము కలదు వాయువు ఎలాగో ఉన్నది అగ్ని అంటే వేడి దేహం చూడండి ఎప్పుడు వేడిగా ఉంటుంది థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది వీడిని తీసుకెళ్ళి మంచులో కూర్చోబెట్టినా కూడా థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది లోపల వేడి ఉంటుంది అగ్ని తర్వాత నీరు ఉన్నదంతా నీరే తోలు నీరు నింపిన తోలు తిత్తి దేహం నీరు నింపిన అంతా నీరే డెబ్బై శాతం నీరు నీరు పట్టింది అంటారు కొంచెం అనారోగ్యం చేసినప్పుడు నీరు పట్టింది అంటారు కాళ్ళు అయితే కొంచెం స్వెల్ అవుతాయి అంటే అర్థం డెబ్భై శాతం ఉండాల్సింది డెబ్భై ఒక్క శాతం అయింది అనమాట అది అర్థం అంటే కానీ కొత్తగా నీరు వచ్చిందని కాదు సో డెబ్బై శాతం జీరే ఇక పృథివీ అంటే మనం తినేటువంటి టొమాటోలు యాపిల్స్ ఇవన్నీ కూడా ఆ మధ్య మాంసము తర్వాత ఎనుకలు ఇవన్నీ తయారవుతాయి వాటి నుండి అది అది పృథివీ అంశము ఐదు ఉన్నాయి మన దేహంలో ఐదు ఉన్నాయి ప్రకృతిలో కూడా అదే మన చుట్టూ ఉండే జగత్తులో కూడా ఈ ఐదే ఉన్నాయి కాబట్టి మీలో ఏముంటే అదే ఈ జగత్తులో ఉంటుంది అయితే మీలో ఈ పంచభూతాలైనా ఉంటా అంతైనా ఉంటా అంతకు మించి లేవు ఇంకా అంతకు మించి ఇంకా ఇవ్వకుండా ఉన్నాయి మీలో సో ఉదాహరణకి మీలో జ్ఞానము గలదు జ్ఞానము తెలివి తెలివి ఉన్నది సో కాబట్టి ఈ పంచభూతములతో బా అదొక ప్రకృతి ఉన్నది ఆ పంచభూతములను తెలుసుకుంటూ ఉండేటువంటి తెలివి అనేది ఇంకొకటి ఉన్నది చూసారా కాబట్టి మీలో రెండు ఉన్నాయి సో ఇప్పుడు ఈ రెండింటిలో సో దేహము తెలివి రెండు ఉన్నాయి నేను మనస్సుని ఇంద్రియములను దేహంతో కలిపేశాను దాన్ని శరీరంతో కలిపేశాను కాబట్టి శరీరము తెలివి రెండున్నాయి సో రెండు కూడా పరస్పర విలక్షణములైన తత్వము దేహము జడతత్వం తెలివి చేతనతత్వం జడము చేతనము కూడా మీకు తెలియాలి చేతనము అంటే ఏదైతే తనము తనకంటే ఇతరమును కూడా తెలుసుకుంటూ ఉంటుందో అది చేతనము ఏదైతే తనలు తెలియలేదో ఇతరమును కూడా తెలియలేదో అది జడము జడము చేతనము మీరు అది తేడా తెలియాలి చాలామంది పొరపాటు చేస్తారు ఏమనుకుంటారంటే కదిలీది చేతనము కదలకుండా పొడి ఉండేది జడము అనుకుంటారు తప్పు తప్పది ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటుంది అది చేతనమా జడమా జడమే అగ్ని జ్వాలలు పైకి ఇటు ఊగుతూ ఉంటాయి అయినా జడమే వాయువు ప్రవహిస్తూ ఉంటుంది వాయువు వీచుతూ ఉంటుంది అయినా జడమే కాబట్టి కదిలీది చేతనము తప్పు అది అలాంటి విభాగం ఎక్కడైనా సమ్ ఫిజిక్స్లో ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ అలా కూడా ఇక్కడ చేతనము జడము ఏది తెలుసుకుంటుందో దేనిని ఇతరమును తెలుసుకుంటుంది తనను తాను కూడా తెలుసుకుంటుంది అది చేతనము ఏది తనను తెలుసుకోలేదు ఇతరములు కూడా తెలియలేదు అది జడము ఇప్పుడు మీలో జడము ఉన్నది చేతనము ఉన్నది మీలో మీలో జడమే జడము ఏమున్నదో చెప్పండి దేహము పంచభూతములు దేహము సో మనస్సు కూడా జడమే మనస్సు కూడా జడమే టేక్ ఇట్ లైక్ దాట్ సో ఇంద్రియములు కూడా మనస్సులో అంతర్గతమై ఉంటాయి సో ఇదంతా జడ్ అండ్ అండ్ తెలివి ఒకటి ఉంది మీలో ఆ తెలివి కారణంగానే ఆ తెలివి ప్రకాశిస్తు తెలివి రిఫ్లెక్ట్ ప్రతిఫలించిన కారణంగానే మనస్సు తెలుసుకుంటుంది దేహం కూడా ఆ తెలివి ప్రతిఫలించిన కారణంగానే తెలుసుకుంటుంది ఎలాగంటే దీపం యొక్క సిలమెంట్ ఉంటుంది లోపల ఆ ఫెలమెంట్ వెలిగిపోతూ ఉంటుంది దేనివల్ల వెలుగుతోంది తనంత తానే వెలుగుతోందా అద్దే కాదు దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించాకన్నా వెలుగుతుంది అదేవిధంగా మనస్సులో ఇంద్రియముల ఎందు దేహములందు కూడా ఆ తెలివి ఎరుక అది ప్రవేశించబట్టి అది ప్రవేశించింది ప్రవేశిస్తులు ఉన్నాయి అలా ప్రవేశించింది అది ప్రవేశించబట్టే ఈ దేహము ఇంద్రియము మనస్సు తెలుసుకోగలుగుతున్నాయి కాబట్టి తెలివి ఒక తత్వము దేహము లేక శరీరము ఇంకొక తత్వము మీలో రెండు తత్వాలు ఉన్నాయా లేదా ఈ రెండు తత్వాలలో ఒకటి జడతత్వము రెండవది చేతన తత్వము మీలో రెండు ఉన్నాయి మీలో రెండుంటే జగత్తులో కూడా రెండు ఉంటాయి మీలో ఏది ఉంటే అవి జగత్తులో ఉంటాయి చూడండి జగత్తు చూడండి అంతా మీకు జడములు కనపడుతూ ఉంటాయి జడములతో ఇంకా చేతనములు మీకు కనపడము చేతనములు కూడా కనపడతాయి ఇప్పుడు కుక్క ఉందనుకోండి అది తెలుసుకుంటూ ఉంటుంది పిల్లి సో ఆ విధంగా పిల్లిలో ఉంటుంది చేతనము ఉంటుంది కుక్కలో కూడా అంతే యూనివర్స్ అంతా కూడా జడ చేతనముల సన్నిశము ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ది టూ మొత్తం జగత్త కూడా జడము చేతనము రెండు కలిస్తే అది జగత్ అవుతుంది కాబట్టి జగత్తులో రెండు అంశాలు ఉన్నాయి జడాంశము చేతన అంశము లేకపోతే తత్వము అనొచ్చు జడతత్వము చేతన తత్వము ఈ ఈ రోజుల్లో ప్రతిదానికి తత్వము తత్వము అనే పదాన్ని వాడుతూ ఉంటారు ఇప్పుడు శివపురాణిని చెప్పాలనుకోండి శివపురాణిని చెప్తాను అంటే అది అది డజన్ సౌండ్ పాత పాతకాలకు మాట్లాగా ఉంది శివతత్వము చెప్తాను అంటే అది వినడానికి ఉంటుంది సాయిబాబా గారు ఆయన కథలు ఏవో చెప్తాను అంటే అది వినడానికి బాగుంది సాయిబాబా గారి దాథలు పై ప్రవచనము అంటే ఇంట్రెస్టింగ్ అనేది సాయిబాబా తత్వము చెప్తాము సాయి తత్వము అనేప్పటికో సంథింగ్ స్పెషల్ అని అనిపిస్తుంది ఈ విధంగా ఈ తత్వము అనే లోకంలో చాలా ప్రచారంలో పెట్టేశారు కానీ నిజానికి తత్వం అంటే దానికి డెఫినేషన్ ఒకటి ఉంది ఒక ప్రిన్సిపుల్ అనారోపితాకారం తత్వం ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో తత్వం ఏమిటి బంగారం ఆ విధంగా ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తునంత కూడా మీరు కవర్ చేసేసి జగత్తులో ఏ అంశాన్ని విధులు పెట్టకుండా మీరు జగత్తుని పరిశీలిస్తే మీకు రెండు తత్వాలు కనపడతాయి ఒకటి జడతత్వము రెండు చేతన తత్వము ఈ రెండు కలిసి జగత్తైనది ఇప్పుడు మనము వేదాంతులము కదా వేదాంతులు అంటే ఈశ్వరవాదులు అని అర్థం వేదాంతులు ప్రతీది వెళ్ళి ఈశ్వరులో అది కనెక్ట్ అవుతుంది ప్రతిదీ ఈశ్వరులతో కనెక్ట్ అవుతుంది దాని పేరే ఇప్పుడు కర్మవాదులు ఉన్నారనుకోండి వాడు ప్రతీదీ ఈశ్వరుడితో కలుపడం వాడు ప్రతిదాన్ని కర్మతో కలుపుతారు సూర్యుడు ఎందుకు ఉదయం చేయాలంటే కర్మంలో ఉదయం చేయాలి సూర్యుడు ఉదయం చేయాలంటే ప్రకృతి వాడి దృష్ట్యా ఉంటుంది ఇప్పుడు ఈ ఒక్కొక్కరిలో ఒక్కొక్కరే ఇప్పుడు కాలవాదులు ఉన్నారు కాలము కాలమే ప్రధాన తత్వంగా పరిగణిస్తారు సూర్యుడు ఎందుకు ఉదయం చేయటంటే కాలము కనుక ఉదయించాడంటే కాలము ఎందుకు కనుక ఉదయించాడంటే దేశవాదులు ఉంటారు సూర్యుడు ఎందుకు ఉదయించాడంటే దేశము తూర్పు దేశము కనుక ఉదయించాడని వాడు అంటారు ఈ రకంగా నలభై తత్వాలని జనులు స్వీకరిస్తారని మాండూక్యంలో వస్తుంది ఎనివే వేదాంతులు ప్రతి దాన్ని ఈశ్వరుడికి కనెక్ట్ చేస్తారు సూర్యుడు ఎందుకు ఉదయించాడండి ఎందుకు ఉదయించాడు అంటే భీషోదేతి సూర్య ఆ పరమేశ్వరుని యొక్క అనుపాజ్ఞలలో ఉండబట్టి ఈ సూర్యుడు ఉదయించాడు అని ఈశ్వరుడితోటి కనెక్షన్ అలాగే ఇప్పుడు రెండు తత్వాలు ఉన్నాయి ఈ రెండు తత్వములు దేవి నుండి పుట్టేయో అంటే ఉపాదానము జగత్తులో ఉండే జడతత్వమునకు ఉపాదానము జగత్తులో ఉండే చేతనతత్వమునకు ఉపాదానము మెటీరియల్ అంటే ఇప్పుడు ఎన్ని ప్రకృతులు వచ్చాయి మనకి రెండు ప్రకృతులు వచ్చాయి ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ పుట్టినటువంటి ప్రకృతి జడ ప్రకృతి అంటారు జగత్తులో ఉండే చేతనతత్వములన్నీ పుట్టిన ప్రకృతికి చేతన ప్రకృతి అని పేరు ఇప్పుడు జడ ప్రకృతి ఎక్కడ ఎవని ఎందు ఉంటుంది ఈశ్వరుడు ఉంటుంది సర్వము ఈశ్వరుడే జడ ప్రకృతిని తన ఎందు గలవాడేవడు ఈశ్వరుడు చేతన ప్రకృతి తన ఎందు గలవాడేవడు ఈశ్వరుడు ఎవని చే జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడు అది పరమేశ్వరుడికి డెఫినేషన్ జన్మాద్యశత పరమేశ్వరుడికి డెఫినేషన్ ఏ పరమేశ్వరుల నుండి ఈ జగము ఆవిర్భవిస్తుందో ఏ పరమేశ్వరుని ఎందు నిలిచి ఉంటుందో మళ్ళీ ఏ పరమేశ్వరుని ఎందు విలీనమవుతుందో అది పరమేశ్వరుడి డెఫినేషన్ కాబట్టి జగత్తులో ఉండే జడప్రకృ జడతత్వములు అన్నీ కూడా అంటే పృథివీ ఆపహ తేజస్ ఇవన్నీ జడతత్వములు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క జడ ప్రకృతి నుంచి పుట్టేవి జగత్తులో ఉండే చేతనతత్వములు మనిషి పశువు పక్షి కుక్క నక్క పిల్లి దోమ ఈ చేతన తత్వములు ఎన్ని ఉంటాయి అన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క చేతన ప్రకృతి నుండి పుట్టినవి అని ఏడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు అర్థమైందండి ఇప్పుడు చూడండి భాష్యం సప్తమే అధ్యాయే సూచితే ఈశ్వరస్యా ఈశ్వరునకు రెండు ప్రకృతులు ఉంటాయి ఈశ్వరునకు ఆయనకుంటాయి రెండు ప్రకృతులు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ జగత్తును సృష్టించాలి జగత్తును సృష్టించాలంటే జగత్తు జడ చేతన ఉభయ ఉభయ తత్వములతో కూడి ఉంటుంది ఆ ఉభయ తత్వములను ఆయన సృష్టించాలి అంటే ఆయన ఎందు రెండు మసాలాలు ఉండాలి జడ మసాలా ఒకటి చేతన మసాలా మసాలా అంటే ప్రకృతి అర్థం మెటీరియల్ ఉపాదానము మసాలా అంటారు మసాలా అనే పదా మసాలా అంటే ఈ కూరలోనూ పప్పుల్లోనూ మసాలా అది కాదు మరి అలా మసాలా అంటే ఉపాదానము అర్థం మెటీరియల్ సో రెండు ప్రకృతులు ఉన్నాయి ఈశ్వరుడికి మీకు తెలుసా శివుడు శక్తి అంటూ ఏమన్నాయి అవే అవి ఉన్నాయి దాంట్లో చేత ప్రకృతి శివుడు జడ ప్రకృతి శక్తి అంచేతమే శక్తి లేనిదే శివుడు లేడు శివుడు లేదే శక్తి లేడు అన నిజానికి అలా అనుకోండి శక్తి లేదే శివుడు లేడు అనుకోండి శివుడు లేదే శక్తి లేదనే అన్నారు అని అక్కడ ఆగిపోవాలి కానీ మన శాక్తేయులు ఉన్నప్పుడు దా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేదాంత తత్వాన్ని కొంచెం డిస్ట్రాప్ట్ చేసి పెడతారు వేదాంతం ఏమని చెప్తుంది శివుడు లేనిదే శక్తి లేదు కానీ శక్తి లేకున్నా శివుడున్నాడు అని చెప్తుంది వేదాంతం ఏమంటారు కానీ ఈ శాక్తయులు వీళ్ళు దానికి కొంచెం వాళ్ళకు అను వాళ్ళు శక్తి ఉపాసకులు కదా శక్తికి అనుకూలంగా కొంచెం మార్పు చేస్తారు ఎలా మార్పు చేస్తారు శివుడు లేనిదే శక్తి లేదు శక్తి లేనిదే శివుడు లేడు మార్పు చేస్తారు సరే ఫిఫ్టీ ఫిఫ్టీ చేశారు ఏమంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి అక్కడితో రాగారు శివు శక్తి లేనిదే శివుడు లేడు అని అనేసి ఉంటుంటారు సరే శివుడు లేనిదే శక్తి లేదా శక్తి లేనిదే శివుడు లేదని అని శివుడికి సంబంధం శివుడిని పక్కన పెట్టే శక్తిని మేము పోత జడోపాసకులు యోగ యోగశాస్త్రంలో హఠ యోగాల్లో కూడా ఈ జడోపాసకులు ఉన్న ప్రకృతి ఉపాసకలు లయ ఉపాసకలు వీళ్ళందరూ ఉన్నా జనాన్ని చేస్తారు అండి ఈ నివాలిసెస్ అన్నీ కొంచెం వేదాంతం లోతుగా అధ్యయనం మీకు తెలుస్తుంది సో మొత్తానికి మనం ప్రస్తుతానికి ఎలా ప్రొసీడ్ అవుతామో ఈశ్వరుని రెండు ప్రకృతులు ఒకటి జడ తత్వములన్నిటికీ మూలము ఉపాదానము అసలు ఉపాదానము కనుకనే దానికి ప్రకృతి అని పేరు పెట్టారు ప్రకృతి అంటే ఉపాధానము అని అర్థం జనికత్తు ప్రకృతి పానీ సో సూత్రం కాబట్టి చపాతీ ఉంది చపాతీకి ప్రకృతి ఏమిటి ఆట ఆభరణానికి ప్రకృతి ఏమిటి బంగారు వాటికి ఒక్కొక్క ప్రకృతే ఉండదు కానీ జగత్తు దగ్గరికి చెప్పడికి రెండు ప్రకృతులు మాట్లాడాల్సి ఉంటుంది జగత్తుకి రెండు ఇదేదో ద్వైతం అనుకున్నారా అంటే ఈ ప్రకరణంలో అలా మాట్లాడతాం ఓకే ఈ విషయాన్ని ఏడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు సూచించినాడు సూచితే సూత్రప్రాయమే చెప్పాడు అక్కడ ఏమన్నాడంటే ద్విధవ ప్రకృతి అని అది చెప్పాడు సో భూమి రాపోనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధ అది జడప్రకృతి అపరేయమిత దీనికంటే ఇంకొక ప్రకృతి కలం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ అని రెండు రెండు శ్లోకాల్లో ఒక చేతనప్పుడు ఒక జడ ప్రకృతిని ముందు చెప్పాడు చేతన ప్రకృతిని చెప్పాడు జడ ప్రకృతి ఎనిమిది విడిపోయి ఉన్నది ఆ జడ ప్రకృతి ఈ ఎనిమిది వచ్చాయి శ్రీకృష్ణుడికి ఎనమండుగురు భార్యలు అంటే అదే అర్థం అంతేగాన ఆయన ఎనమండుగురిని వరుసపెట్టి పెళ్లి చేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఫోటోలు దిగి ఆర్ధ్యంలో పెట్టుకున్నాడని కాదు జడ ఎనిమిది అష్టధా భిన్నా అంటే ఆ ఎనిమిది రూపములుగా ఆయన యొక్క ఒకనొక ప్రకృతి విడినది అది జగత్తైన మరి పదహారు వేల మంది అమ్మాయిలు వెళ్ళాడే అదేమిటది అంటే జీవభూత అపరాప్రకృతి ఉంది కదా పరాప్రకృతి ఒకటి సుపీరియర్ ప్రకృతి ఆ తెలివి అనే ప్రకృతి ఈ తెలివి నుండి ఈ సృష్టిలో ఎంతమంది తెలివి గలవాళ్ళు పుట్టారు వేలకి వేలు వేలకి వేలు వేలకు వేలు అనంత సంఖ్యలో పుట్టారు జీవులందరూ అది పదహారు వేల మంది అమ్మాయిల వివాహం ఉంటే అది అర్థం ఆ పదహారు కూడా కొంత సిద్ధ శిధన సుందని చెప్తాను షోడశకల సో వాట్ ఎవర కాబట్టి ఈశ్వరులకు రెండు ప్రకృతులు కాలం ఒకటి జడ ప్రకృతి రెండవది చేతన ప్రకృతి నేను కొంచెం రిపీట్ చేస్తున్నాను మేము జాగ్రత్తగా దాన్ని ప్రిసైజ్గా తెలుసుకోవాలి ఊరికే అన్ని పదాలని ఉచ్చరించటము సంబంధం లేకుండా కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు క్లియర్గా తెలుసుకోవాలి ఈశ్వరుని యొక్క జడ ప్రకృతి నుండియే ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ పుట్టేయి ఎన్ని ఆ జడతత్వాలంటే ఎనిమిదవి ఆ ఎనిమిది జడతత్వములు ఈ జడ ప్రకృతి నుండియే పుట్టినవి చేతనతత్వములన్నీ ఎంతమంది జీవులు ఉంటే అన్ని చేతనతత్వములు అవన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క చైతన్యం నుండే పుట్టేది ఇంకా మరి జడతత్వములు ఈశ్వరం నుంచే పుట్టి చేతకతత్వములు ఈశ్వరుల నుంచే పుడితే ఇక జగత్తులో ఈశ్వరం నుంచి పుట్టంది ఏదైనా ఉందా అసలు లేదు సకల జగత్తు ఈశ్వరు నుంచే ఆవిష్కృతమైంది ఈ విషయాన్ని అక్కడ సూచనప్రాయంగా చెప్పారు మరి ఆయన అష్టధా భిన్నా అపరా సంసార హేతువాత్ అది ఈ రెండు ప్రకృతులు ఉన్నాయో అన్నాము జడ ప్రకృతి ఈశ్వర ప్రకృతి ఈ జడ ప్రకృతి అది త్రిగుణాత్మిక ప్రకృతి దానికే మాయాశక్తి అని కూడా పేరు అది సత్వజస్తమో గుణాత్మకమైన మాయాశక్తియే ఈశ్వరుని యొక్క ఒక ప్రకృతి రెండింట్లో ఒక ప్రకృతి అది జడ ప్రకృతి అది తక్కువ స్థాయికి చెందేది మళ్ళీ రెండు రెండు అంటే ఒకటి తక్కువ ఇంకోటి ఎక్కువ ఒకటి తక్కువ ఇంకొకటి ఎక్కువ ఇప్పుడు ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారంటే వాళ్ళలో ఒకళ్ళు డిప్యూటీ అయ్యి ఉంటాడు ఆ డిప్యూటీ అవ్వకుండా ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఒక చీఫ్ మినిస్టరు ఇంకొక డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఎందుకంటే ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి అప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉండి కొట్లాడుకోవడం కుదరదు చీఫ్ మినిస్టర్తో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొట్లాడలేడనే ఉంటుంది తప్ప డిప్యూటీ అవ్వాలి పాయింట్ అర్థమైంది కదా అలాగే రెండు ప్రకృతులు ఉన్నాయి అంటే ఒకటి సుపీరియర్ ఉండాలి ఒకటి ఇన్పీరియర్ ఉండాలి ఈ సత్పరవిస్తమ గు ప్రకృతి జడ ప్రకృతి అది ఎనిమిది తత్వములుగా ప్రకటనై ఈ జగత్తు నిర్మాణమైనది ఆ ప్రకృతి అది అపరా ఇన్సీరియర్ అపరము అపరము అంటే తక్కువది అని అర్థం సంస్కృతంలో పదం ఉంది అపరా అన్నదానికి సంస్కృతంలో అది విని మీరు కంగారు పడతారేమో నేను మీరు వినొచ్చు అది వినబడుతుంది అప్పుడప్పుడు వస్తుంది నికృష్ట అని అంటే తక్కువది అని అర్థం ఏదో తిట్టేదనుకున్నారు నికృష్టము అంటే సో వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది సో అపరాప్రకృతి ఓకే అది సత్ సత్వ సత్వృజస్తమ గుణాత్మకమై ఉంటుంది సత్వగుణము గుణము మూడు ఉంటాయి దాంట్లో ఈ ప్రకృతి అదియే ఆ ప్రకృతియే ఏనిమిదిగా విడివడి ఉన్నది అష్టధా భిన్న ఏనిమిదిగా విడివడి ఉన్నది ఏమిటా ఎనిమిది మీలో చూసుకోండి మీలో ఉన్నదే జగత్తులో ఉంటుంది మీలో చూసుకోండి పంచభూతములు మనస్సు మనస్సు అంటే ఇమోషన్స్ సంకల్ప వికల్పములు సంకల్ప వికల్పం ఇది చేద్దాం అది చేద్దాం ఇది ఇలాగా అది ఎలాగా అవన్నీ సంకల్పాలు వికల్పాలంటే సందేహాలు ఇలా చేద్దామా అలా చేద్దామా ఇదే ఇదే అదే ఇదంతా తర్వాత ఇమోషన్స్ ఇమోషన్స్ ఉంటాయి ఒకదాని మీద కోపం ఇంకో దాని మీద ఆసక్తి ఇలాంటివి ఏవో ఇమోషన్స్ ఉంటాయి అవన్నీ కలిపి మనస్సు అన్నప్పుడు మనస్సు బుద్ధి బుద్ధి అని ఇంకోటి ఉండు అంటే ఇంటలెక్ట్ అంటే మీరు పదమూడో ఎకరం వచ్చా మీకు వచ్చును అనుకోండి సపోజ్ మర్చిపోయి ఉంటారు ఒకవేళ వచ్చును అన్నప్పుడు అది ఆ పదమూడో ఎక్కం వచ్చి ఇట్లా చేసినటువంటి లోకం ఉన్న ఆ శక్తి ఒకటి ఉంది కదా దాని పేరు బుద్ధి దానికి ఇమోషన్స్ తో సంబంధం లేదు పదమూడో ఎక్కం రాకపోతే మేషాలు కొడితే ఈ ఏడు ఏడు స్తో ఇంటికి ఆ ఏడుకు ఇమోషన్ పదమూడు యొక్క వస్తే అది బుద్ధి రాకపోతే బుద్ధి తప్పు అర్థం దట్ ఈస్ హౌర్ ఇట్ వర్క్స్ సో బుద్ధి మూడవదే అహంకారము అహంకారము అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ దేహము ఇది నాది ఇది నేను ఈ మనస్సు నేను నాది ఈ బుద్ధి నాది మేము అని ఒక అది కూడా మనస్సులో భాగమే అహం బుద్ధి నేను అహంకారము ఈగో అది కూడా అది కూడా నీలో ఉంటుంది ప్రతి ఉంటుంది ఒక ఎనిమిది ఐదు భూతములు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది కూడా జడమే ఈ ఎనిమిది కలిసి అష్టధా భిన్న జడ ప్రకృతి మీలో ఉంటుంది అలాగే సృష్టి ఎందు కూడా ఎనిమిది ఉంటాయి పంచభూతాలు ఉంటాయి సమష్టి మనస్సు ఉంటుంది సమష్టి మైండ్ ఉంటుంది సమష్టి బుద్ధి ఉంటుంది సమష్టి అహంకారం ఉంటుంది గురువు ఉంటాయి మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా గమనించాలి నిజానికి సమష్టి మైండ్ లేందే ఇండివిజువల్ మైండ్ ఉండదు ఇప్పుడు మీకు మీ మైండ్లో ఉన్న కంటెంట్ అంతా ఉంటుంది సరే మీ మైండ్లో కంటెంట్ ఉంటుంది ఎవరు పోయి ఇది హైదరాబాదు ఇది సికింద్రాబాదు ఇదంతా ఉంటుంది అదే మైండ్ అంటే అది సమష్టి అలా ఇది హైదరాబాదు అనుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ఆ వాళ్ళందరూ ఉన్నప్పుడే మీరు మీరు కూడా ఇది హైదరాబాదు అనుకుంటూ ఉంటారు ఆ సమష్టి లేకుండా వ్యస్ట్ ఉండదు సమష్టి ఉండే వ్యస్ట్ ఉంటుంది సమష్టి మైండ్ ఉంటుంది సమష్టి మైండ్లో మీ మైండ్ ఒక చిన్న పాత్ర హైదరాబాదీ అని అంట హైదరాబాదీ అంటే హైదరాబాద్ వాడిని ఒక్కడే ఉన్నాను అనుకోండి హైదరాబాదీ వాడు హైదరాబాదీ అర్బన్ కదా మైండ్ ఉండాలి అప్పుడే యెష్టి మైండ్ ఉంటుంది అలాగే సమష్టి బుద్ధి ఉండాలి అప్పుడే లెష్టి బుద్ధి ఉంటుంది ఇప్పుడు నూటలు లాస్ట్ మీకు ఒక్కళ్ళకే తెలుసు దాన్ని బుద్ధి అలా ఉంటుందో ఇప్పుడే లొటర్న్స్లాస్ తెలుసు కూడా చాలా బాగుంటారు వాళ్ళ యొక్క విజ్ఞానం అంతా కూడా పుస్తకాల రూపంలో మనకు అనుభవం ఉందా అది మీరు తెలుసుకుంటారు సమష్టి ఉండి బెస్ట్ అలాగే సమష్టి అహంకారము సమష్టి అహంకారం ఎలా ఉంటుందో తెలుసుకున్నాండి మేమందరము క్రిస్టియన్స్ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని మధ్య బోర్డు చూసిన అది సమష్టి అహంకారం